నమ్మితే ఇతడే గాచు ఇమ్ముల భ్రువుని పట్ట మేలించినట్లు తీరని కర్మములైన తీరుపో శ్రీహరి పాదము ఏరీతి గొలచినా ఎవ్వరికిని చేరరాని అడవిలో శిలలైపడివున్న భారపు టహల్యా శాపము తేరినట్లు కలుగనిసిరులెల్ల కలుగుపో శ్రీహరి కొలచినవారికి కోరినట్లే అలనాడు దరిద్రుడైన కుచేలుని పలు సంపదలు తెచ్చి బతికించినట్లు చూడగా మూఢులకైనా సులభుడై నిలుచుబో వేడుకతో పాడితే శ్రీవేంకటేశుడు ఆగనే మా బోంట్లకు ఇరవై కోనేటి దండము ఏడపు వరములెల్లా మెచ్చి ఇచ్చినట్లు